మహా మహాపరిశుద్ధుడమైన తండ్రి మహాగనుడ కృపా సత్య సంపూర్ణుడ జీవం కలిగిన తండ్రి జీవాధిపతి అయిన ప్రభువ ఏ సయ్య నీకు వందనాలు నీకు స్తుతులు తండ్రి నీకు స్తోత్రములు ప్రభ ఈ గడిచిన కాలం తండ్రి ప్రభ నీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి దివారాత్రములు తండ్రి ప్రభువ నీ కంటి పాప కాచి కాపాడి తండ్రి ప్రభు ఈ యొక్క దినముకు నీ నూతనమైన కృప నూతనమైన శక్తి నూతనమైన బలం ఉత్తేజం మాకు అనుగ్రహించి మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టి ప్రభ ఈ రీతిగా ప్రభ ఈ రాత్రి కాల సమయం నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టి ప్రభ నేను స్థుతించలాగునా ఆరాధించేలాగున నీ స్వరం విన్నులాగున ప్రార్థించేలాగునా కల్పించిన అవకాశమును బట్టి నీ కృపను బట్టి నైనా నీ బట్టి నీకు నా హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు స్థుతులు తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ప్రభావ నికే నీకే యుగములకు కలుగును గాక అల్లెలు తండ్రి ప్రభ ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన్ని స్థుతిస్తారో తండ్రి అక్కడ నేను వారి మధ్య ఉంటానన్న దేవుడు నమ్మదగిన దేవుడు తండ్రి మీ వాక్యము నమ్మదగినది ప్రభ కాబట్టి మీరే తండ్రి మా మధ్యలో ఉండండి మీరే కృపా సత్య సంపూర్ణుడై మా మధ్యలో ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ ఇదిగో ప్రభ పాటల ద్వారా నా తండ్రిని మీరు మహిమనుందండి వాక్యం దారాన్ని స్వరం ద్వారా మాతో మాట్లాడండి మేము ప్రార్థించిన ప్రతి ప్రార్థనా తండ్రి మీరే ఘన అనుగ్రహించండి మీ వరకు సాక్షులుగా మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ యొక్క ఆరాధన అంతట్లో ప్రభ మీరే ఆధిపత్యం చలాయించి మీ నామాన్ని మీరు మయం పరచుకోమని నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి శైలమునివే న కోటయునివే నవలివే నాశ్రయం నివే శైలమునివే కోటయువే నవలివే జీవింతుని కొరకు దాహము తీమయా జీవింతుని కొరకు దాహము తీమయా దేవుని సన్నిని ప్రవహించు జిల్లముళ్ళని యుమయా దేవుని సన్ని ప్రవహించు జిల్లములని యుమయా ఆశ్రయం నివే శైలమునివే కూటయునివే నవలివే ఆశ్రయం నివే శైలమునివే న కూటయునివే నవలివే ఆత్మతు నింపబడి సైతాను నిరితను ఆత్మతు నింపబడి ఎదురితును ప్రభునితో నిల్లువబడి నీకై ఆత్మలను రషింతును ప్రభునితో నిల్లువబడి నీకై ఆత్మలను రషింతును ఆ halleluya halleluya halleluya halleluya aashrayam nive shailamu nive nakootayuni nive nakavale nive aashrayam nive shailamu nive kootayuni nive nakavale nive nakavale nive nakavale nive halleluya ీగుండీ నీడ నడచుమా అంతము వరకు నన్ను పదిలా పరచుమా నన్ను విడువకుమా దేవా నను నీధరిచేచుమయా ప్రభువా తోడుగా నీగుంది నీరై నడుచుమా కూడ నీ ఉంది నడుచుమా తెలిసి తెలిసి నేను పాపంబు చేసితిని తిని అనుదినము ఓ ప్రభువా విను దూకపరచి తిని తెలిసి నేను పాపంబు చేసి అనుదినము ఓ ప్రభువా నిను దూక పరచితిని ఏ ముఖము నీకు చూపగలను దేవాభు నన్ను క్షేమించుము నన్నడు విడువ కుమారేవా నను నీ గరిచేచుమయా ప్రభువా తోడుగా ఉంది మీరై నడుచుమా తోడుగా ఉంది మీరై నడుచుమా అనుదిన భూ ప్రార్థన నేను మరచిపో తిని అందరిలో రూడుగా నడించుచుని అనుదినమూ ప్రార్థన నేను పోతిని అందరిలో రూడుగా నరించుచుంటిని వారములే పుణ వారమున్న క్లూ వేషధారణ కలిగి జీవించు చుంటిని విడువ దేవా దేవాను నీధరి చేయా ప్రభువా తోడుగనీ నిలపు మాంగ్ తోడుగానీ నడచుమా అంతము వరకు రు పదా పరచుమా మయా ప్రభువాణీ నడుకుని ఉంది నీడ నడుచుమా అలే ప్రైజ్ లోపద లో ేషయని నామము మహోన్నత నామము ఏ సయనీ నామము అత్యున్నతము ఏ సయ్య నీ నామము మహోన్నత నామము ఏసయ్య నీ నామము అత్యున్నత నామము అన్ని నామముల కన్న పైనామము నీ నామము యుగ పూజింపదగినది ఏ నీ నామము అన్ని నామముల కన్న య్య నీ నామము యుగ యుగాలలో పూజింపదగినది ఏసయ్యీ నామము ఏసయ్య నీ నామము మహోన్నత నామము ఏసయ్య నీ నామము అత్యున్నత నామము ఆకాశమందునను భూమిపైనున్నను పరలోకమందునను భూమి క్రిందున్నను ప్రతి వాణి మోకాలు వంగా ప్రతి నిన్నే పొగడాలి ప్రతివాణి మోకాలు వంగా ప్రతి నిన్నే పొగడాలి ఏ నీ నామము సర్వశక్తి గల నామము ఏ నీ నామ ోన్నతము ఏ నీ నామము సర్వశక్తి గల నామము ఏ నీ నామము సర్వోన్నత నామము అన్ని నామముల కన్న పైనామము ఏ నీ నామము యుగ పూజింపదగినది ఏ నీ నామము అన్ని నామముల కన్న పైనామము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 శాపములో ఉన్న నిన్ను సంపూర్తిగా విడిపించును ప్రతివారి వారి దుఃఖము తొలగించును ప్రతి వారికి శాంతిని దయచే ప్రతి వారికి దుఃఖము తొలగించును ప్రతి వారికి శాంతి దయచేయును ఏ సయ్య నీ నామము అతి పరిశుద్ధ నామము ఏ నీ నామము అత్యున్నత నామము స్తయ్య నీ నామము అతి పరిశుద్ధ నామము ఏ స్తయ్య నీ నామము ్యున్నత నామము అన్ని నామముల కన్న పైనామము ఏసయ్య నీనామము యుగ యుగాలలో పూజిం పదగినది ఏసయ్యీ నామము అన్ని నామముల కన్న పైనామము ఏసయ్య నీనామము యుగ యుగాలలో పూజిం పదగినది ఏసయ్య నీనామము య్యనీ నామూ మహోన్నత నామము ఏ సయ్యమీ నామము అత్యున్నత నామము వ్యాధులలో ఉన్న నీకు స్వస్థత చేకూర్చును నిట్టూర్పులలో ఉన్న నీకు ఓదార్పును ఇచ్చును అపవాది సంఖ్యలు పడగొట్టును ఆత్మాభిషేకము నీకిచ్చును అపవాది సంఖ్యలు విడగొట్టును భిషేకము నీకిచ్చును ఏ సయ్య నీ నామము అధికారము గల నామము ఏసయ్య నీ నామము అత్యున్నత నామము ఏ సయ్య నీ నామము అధికారముగల నామము ఏ సయ్య నీ నామము అత్యున్నత నామము అని నామముల కన్న పైనామము ఏ నీ నామము యుగ యుగాలలో పూజింపదగినది ఏసయ్యీ నామము అన్ని నామముల కన్న పైనామము ఏ సయ్య నీ నామము యుగ యుగాలలో పూజింపదగినది ఏ సయ్య నీ నామము ఏ సయ్యనీ నామము మహోన్నత నామము ఏ నీ నామము అత్యున్నత నామము అల్లు యాప్ ప్రైజ్ లాంటిదారు అందరికీ మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తునామం పేరట ఈ ఆరాధనలో కూడి ఉన్న మీ అందరికీ నా శుభవందనములు తెలియజేస్తున్నాను మహాపరిశుద్ధుడమైన తండ్రి మహాగనుడ కృపా సత్య సంపనుడ జీవం కలిగిన తండ్రి వందనాలు సర్వోన్నతుడవైన దేవ సర్వాధికారి సర్వ సృష్టికి ఆది సంభూతుడ జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు ప్రభ ఇదిగో ప్రభ నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభా నాయనా తండ్రి మీరు నాలో ఉండి ప్రభ మీరొక్కరే ప్రభ మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించగలరు మీరొక్కటే ప్రభా నైనా తండ్రి వాక్యంలో ఉన్న ప్రతిదినైనా ప్రతిదీ విశదీకరించి మాతో మాట్లాడగలరు ప్రభ కాబట్టి నన్ను ఒక పాత్రగా తండ్రి మీరు తీసుకొని నన్ను అభిషేకించి నీ యొక్క వాక్ నాకు అనుగ్రహించి నాతో మాతో మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన ఆయన ఆ రీతిగా ప్రభు మమ్మల్ని ముందుకు నడిపించి నమని మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మే ఈరోజు మనం ధ్యానించే అంశము నీతి కొరకు ఆకలి వారు ధన్యులు వారు తృప్తి పరచబడదురు కాబట్టి ఈ వాక్యము మత్త ఐదో అధ్యాయంలో ఆరో వచనంలో మన ప్రభు ఆయన నోటితో సెలవిచ్చిన వాక్యం కాబట్టి ఈ అంశము గురించి ఈరోజు దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆయన చూపించిన విధానాన్ని బట్టి నేను చెప్పడానికి ఎంతగానో ఆశగా ఉన్నాను కాబట్టి చూడండి నీతి ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తి పరచబడదురు కాబట్టి చూడండి ఈరోజు మనము నీతి ఆకలి ఉండాల కాబట్టి యేసు ప్రభు మన ప్రభు యోహాను వార్తలో నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో వచనంలో చెప్పాడు యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది కాబట్టి చూడండి ఇక్కడ మన ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే ఆయనను పంపిన వాణి చిత్తము నెరవేర్చుట ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారము కాబట్టి యేసు ప్రభు ఆహారం ఏంది తండ్రి చిత్తము నెరవేర్చాలా ఈ లోకంలో ఆయన ఏదైతే ఆ చిత్తాన్ని తుదముట్టించే వరకు ప్రయాస పడాలా కాబట్టి ప్రభు రాత్రంతా ప్రాయాసపడి నలభై దినాలు నలభై రాత్రులు ఆయన ఉపవాసం ఉంది కూడా మనమందరము మన పాపముల విషయమై చనిపోయి ఆయన నీతి విషయంలో మనం జీవించాలా అనే ఆశ అందుకు ప్రభు ఆయన ఎంతగానో ప్రయాసపడ్డాడు ఆయన ఈ లోకంలో జీవించినంత కాలము రెయిం బగులు ఆయన సువార్థ పరిచర్ చేసిండు కాబట్టి ఆయన ఆకలి అదే నువ్వు నేను నశించిపోకుండా మనమందరము యేసుక్రీస్తు నామంలో బాప్తి పొంది మన పాపములన్నీ ఆయన సన్నిధిలో ఒప్పుకొని మనమందరం నూతనంగా మారుమనసు పొందుకొని ఆయన యొక్క మనం కూడా పాల్పొందాల ఆయన ఎట్లయితే సిలువలో మరణించి ఆయన పాతి పెట్టబడి పునరుద్ధానుడై తిరిగి లేచిండో మనమందరము మన పాపముల విషయమై చనిపోయి ఆయన నీతి విషయంలో మనం కొత్తగా నూతనంగా శిశువులాగా జన్మించాల అనేకులు ఆయన పరలోక రాజ్యంలో ఉండాల ఆ రాజ్యంలో ఉండాలంటే ఒక ఆత్మలో ఉన్న ఉండగలరు కాబట్టి ఈ లోకంలో ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో ఎవరైతే వాళ్ళ పాపాలకు ఆయన అపరాధాలకు ఆయన నుంచి క్షమాపణ పొందుకుంటారు వాళ్ళే ఆయన సన్నిధిలో ఆయన రాజ్యంలో ఉండగలరు కాబట్టి యేసుప్రభు చెప్పిన మాట నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవ్వడూ రాడన్నాడు కాబట్టి ఆయన ఈ లోకంలో ఉన్నంత కాలము ఆయన చేసిన పరిచర్య అనేకులు కొరకు కాబట్టి ఆయన ఈ లోకంలో జీవించినంత కాలము ఆయన ఆకలి అదే కాబట్టి చూడండి ఒకటో పేతురు రాసిన పత్రికలో మనం చూస్తే రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో కూడా క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయను ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమునో కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయనను శ్రమ పెట్టబడి న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొనెను మన పాపముల విషయమై చనిపోయి కాబట్టి చూడండి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకెను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతనుందిరి కాబట్టి ఆయన ఆకలి ఏంటంటే మనమందరము ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఇప్పుడున్న కావచ్చు ఇక పుట్టబోయే కావచ్చు ఆల్రెడీ ఉన్నవాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరికి విమోచకుడు ఒక యేసు ప్రభువే ఆయనని స్వీకరించి ఆయన సన్నిధిలో ఎవరైనా కావచ్చు వాళ్ళు చేసిన అపరాధాలు కావచ్చు పాపాలు కావచ్చు వాళ్ళు చేస్తున్న వ్యసనములు కావచ్చు మానక చేస్తున్న దోషములు కావచ్చు ఇవన్నీ ఆయన ద్వారానే ప్రాయచిత్తము ఆయన రక్తములో కడగబడాలా కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన రక్తంలో కడగబడాలా చూడండి అప్పుడే వాళ్ళ పాపాలకు క్షమాపణ కాబట్టి అప్పుడే వాళ్ళకి విమోచన కాబట్టి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ పాపముల విషయమై చనిపోయి ఆయన నీతి విషయంలో జీవించాలా కాబట్టి అలా అనేకులు ఆయన తట్టు తిరగాల అనేకులు ఎవరు నశించిపోకూడదు ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో ఆయన రాజ్యంలో ఉండాలన్నది దేవుని ఆసక్తి కాబట్టి కాబట్టి దేవుడు అందుకే ఆయన కలవరి స్థితిలో ఎంతగానో మన కొరకు ఎంతగానో అవమానాలు పొందిండు నిందల పొందిండు చూడండి ఆయన దేవదూషణ చేస్తుండని ఆయన మీద ఎన్నో లేనిపోని నేరాలు మోపిండ్రు నిందలు మోపిండ్రు కానీ ఒక్క మాట కూడా మెదపలేదు ఎందుకు మనమందరము రక్షించుకోవాలి ఆ దేవుడు కాబట్టి ఆయన మనల్ని రక్షించుకోవాలి కాబట్టి ఆయన ఎంతో దీర్ఘశాంతముతో సాత్వికముతో ఓపికతో ఓర్పుతో సహనముతో ఆయన ఈ లోకంలో జీవించిండు మనల్ందరినీ రక్షించుకోగలిగిండు కాబట్టి మనం కూడా అనేకులను రక్షించుకోగలగాలంటే యేసుప్రభులో ఉన్న ఓపిక ఓర్పు సహనము మన అవసరం ఆయనలో ఎట్లయితే అయన ఆ రోజు జీవించిండో ఎట్లయితే ఆయన ప్రయాస పడి కాబట్టి చూడండి మన ప్రభు తండ్రి చిత్తమైంది యహోవ ఆత్మ నా మీదకి వచ్చి బీదలకు సువార్త ప్రకటించుటకు విరిగి వారిని దృఢపరచుటకు బంధకాలలో ఉన్న విముక్తి కల్పించుటకు చెరసలలో ఉన్న విడిపించుటకు ప్రభు యొక్క హిత ప్రకటించుటకు ఆయన నా ఆత్మ నా మీదకి వచ్చి కాబట్టి చూడండి ఏసుప్రభు ఈ లోకంలో జీవించినంత కాలం ఆయన బేదలకు సువార్త ప్రకటించండు ఇరిగి నలిగిన వారిని దృఢపరిచేండు బంధకాలలో ఉన్నవారికి చరస్థలలో ఉన్నవారికి అందరికీ విడుదల ఇచ్చిండు ఆయన ఆ రీతిగా ఆయన పిలుపు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టే దాని కొరకు ఆయన ప్రాయాసడి ఈరోజు అలాంటి ఆకలి దప్పులు ఈరోజు నువ్వు కలిగి ఉన్నావా అన్నదే ప్రశ్న అన్నట్టు నీకు అలాంటి ఆకలి దప్పులు గలవారు ధన్యులు ఖచ్చితంగా వాళ్ళకి అలాంటి ఆకలి ఉంటే ఆ ఆకలి ఏంది అనేకులు పాపముల విషయమై చనిపోయి అనేకులు ఆయన నీతి విషయంలో జీవించాలా అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళకున్న పాపాల నుంచి సమస్యల నుంచి బంధకాల నుంచి అన్నిటి నుంచి విడుదల పొంది ఆయన తట్టు తిరిగి ఆయన ద్వారా రక్షణ పొంది ఆయన రాజ్యంలో ఉండాలా ఎవరు నశించిపోవట దేవుని చిత్తం కాదు ప్రతి ఒక్కరూ మారుమోన్స్ పొందాలా ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలనే ఆయన రాకడ దీర్ఘశాంతము కలిగి ఆయన ఎంతగానో ఓపికతో ఓర్పుతో ఇప్పుడు కూడా దేవుడు ఆ రోజు ఎట్లయితే సిలువలో ఓపిక ఓర్పు సహనం దీర్ఘశాంతము కలిగి సహించిండో ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కూడా ఆయన అదే రీతిగా ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చిన దినమే ఈ లోకంలో ఎవరికైనా ఆకరి దినం కాబట్టి మనం కూడా అలాంటి ఆకలి దప్పులు కలగల ఈరోజు దేవుడికి ఆయన చిత్తమేంది ఈరోజు మన ద్వారా అదేంది మనం గ్రహించుకోవాలా ఆ రీతిగా మన పిలుపును మన ఏర్పాటును నిశ్చయం చేసుకోవాలా ఎప్పుడైతే నువ్వు ఏర్పాటు చేసుకుంటావో నిశ్చయం చేసుకుంటావో నీ పిలుపు పట్ల నువ్వు ముందు అడుగు వేస్తావో నీకు అలాంటి ఆకలి దప్పులు కలిగి నువ్వు ఖచ్చితంగా నువ్వు తృప్తి పరచబడతావు కాబట్టి చూడండి ఆపుస్తుల కార్యంలో పద్నాలుగో అధ్యాయంలో ఏడో వచనంలో లుస్త్రాలో బలహీన పాదములు గల యొక్క అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడ ఎన్నడను నడవలేక కూర్చుండి కాబట్టి అతడు పౌలు మాట్లాడుట వినెను పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి కాబట్టి ఇక్కడ చూస్తుంటే ఈ వాక్యము లుస్త్రాలో ఎవరైతే ఒక బలహీనమైన పాదములు అంటే లేచి నడవలేని పరిస్థితి లేచి నిలబడలేని స్థితిలో చూడండి ఒక వ్యక్తి ఉన్నాడు అతడు ఎట్లా ఆయన పరిస్థితి ఉందంటే పుట్టినది మొదలుకొని ఎప్పుడైతే ఆయన పుట్టుక తల్లి గర్భంలో ఈ లోకంలో ఆయన వచ్చిండో అప్పటి నుంచి ఆయన పరిస్థితి ఇదే బలహీనంగా ఉన్నాడు లేచి నిలవబడలేని పరిస్థితిలో ఉన్నాడు ఎప్పుడైతే ఈ లుస్త్రాలో పౌలు అక్కడికి వెళ్ళి అక్కడ మాట్లాడుతుండో పౌలు అతని వైపు తేరు చూచి పొందుటకు అతనికి విశ్వాసం ఉండనని గ్రహించి కాబట్టి ఎప్పుడైతే పౌలు దేవుని సువార్త అక్కడ ప్రకటిస్తుండో అతను శ్రద్ధగా వింటున్నాడు కాబట్టే పౌలు అది గ్రహించగలిగిండు కాబట్టి అతనికి విశ్వాసం ఉంది అంటే దేవుని వాక్యము సజీవమైనది రెండంచుల వాడిగల ఖడ్గం కాబట్టి దేవుని వాక్యమే ఎప్పుడైతే చూడండి ఆయన వాకుల్లోనే అంటే ఆయన వాక్యమే సమస్తానికి ఈ లోకానికి చీకటి కమ్మి ఉన్నదానికి వెలుగునిచ్చింది కాబట్టి అతనిలో ఉన్నది కూడా ఒక చీకటే కాబట్టి చూడండి ఎప్పుడైతే పౌలు అతనికి విశ్వాసం ఉందని గ్రహించినప్పుడు నీ పాదములు మోపి సరిగ్గా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను కాబట్టి ఎప్పుడైతే పౌలు సువార్త పరిచర్ చేస్తుండో ఎప్పుడైతే ఆ లుస్త్రలో దేవుని వాక్యం ప్రకటిస్తుండో అక్కడ పుట్టినది మొదలుకొని నడవలేని ఆ వ్యక్తి అతను పౌలు మాట్లాడే మాటలు ఎంతో ఆసక్తితో శ్రద్ధతో అతను వింటున్నాడో ఆ మాటలను గ్రహిస్తుండో అతనిలో విశ్వాసం కలిగిందని పౌలు గ్రహించి ఎప్పుడైతే అతనే పడ్డ ఆశను తృప్తి పరిచే దేవుడు మన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఎప్పుడైతే పౌలు నీ పాదములు మోపి సరిగ్గా లేవమని బిగ్గరగా అరవగా అతడు నడవలేని స్థితిలో నుంచి లేచి నిలబడి నడవగలి గంతులు వేయగలిగండి అలా జరిగిన తర్వాత చూడండి జన పౌలు చేసిన దానిని చూచి కాబట్టి ఇతను ఒక్కడే కాదు పుట్టినది మొదలుకొని నడవలేని వ్యక్తే కాదు అక్కడ ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరి మధ్యలో ఇక్కడ పౌలు శువార్త పరిచయం చేస్తుండో ఎప్పుడైతే ఈ పుట్టినది మొదలుకొని నడవలేని వ్యక్తి లేచి నడవసాగి గంతులు వేస్తుండో అక్కడ ఉన్న జను సమూహం అది చూసి లుకోనియా లుకయోనియా భాషలో దేవదూతలు మనిషి రూపము దాల్చి మన యొద్ధకు దిగి వచ్చి కేకలు వేసి బర్ణబాకు దీపతి అని పౌలకు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అని పేరు పెట్టి కాబట్టి ఎప్పుడైతే ఈ దేవదూతలు తప్ప ఇలాంటి కార్యాలు ఎవరు చేయలేరు ఇది మనుషులకు సాధ్యము కాదు ఇది దేవునికే సాధ్యము అని గ్రహించిన జనాలందరూ ఏం చేసినారు వాళ్ళ యొక్క భాషలో వాళ్ళు పూజించే దేవతల పేర్లు పౌలుకి అలాగే చూడండి వర్ణభాకి పేర్లు పెడుతున్నారు అది పెట్టిన తర్వాత అక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే పట్టణముగా ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎప్పుడైతే ఆ పట్టణానికి ఎదురుగా ఉన్న ఒక పూజారి ఏం చేస్తుండో ఎడ్లను పూదండలను ద్వారముల యొద్కు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపబలనని ఉండెను వీళ్ళ ఏంది దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు అలా ప్రకటించినప్పుడు దేవుడు కార్యం జరిగించ ఇక్కడ పుట్టినది మొదలుకొని నడవలేని వ్యక్తిని లేపుడు ఏం చేసిండు లేపి నడిపించినప్పుడు జను సమూహం అంతా అది చూసి ఇది దేవదూతలు తప్ప మనుషులు ఎవరు చేయలేదని గ్రహించి ఆ రీతిగా ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది ఒక పూజారి ఒక ఎడ్లను చూడండి పూదండలను ద్వారముల దగ్గర తీసుకొచ్చి అక్కడ బలి అర్పించాలని ప్రయత్నించినప్పుడు చూడండి అపోస్తుల కార్యము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనంలో అపోస్తులైన భర్ణబాయు పౌలు ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి వాళ్ళ ఆశంది వీళ్ళందరూ యసుప్రభుని ఆ వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యాన్ని స్వీకరించి వాళ్ళ పాపాలు ఒప్పుకొని ఆయన తట్టు తిరిగితే వీళ్ళందరూ ఏమవుతారు పరిశుద్ధులుగా మారతారు వాళ్ళ ప్రయాసం అదే కానీ అక్కడ ఏం జరుగుతుంది దానికి ఆపోజిట్ గా జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఒక పూజ ఏం చేస్తుండు ఎడ్లను పూలదండలు తీసుకొచ్చి బలి అర్పించాలని ప్రయత్నిస్తాడు అప్పుడు పౌలు బర్ణబ అది చూసి ఏం చేసారు వాళ్ళకున్న వస్త్రాలు చింపుకొని ఆ జనాల మధ్యలోకి ఆ సమూహంలోకి చొరబడి అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు చూడండి మీరెందుకు ఇలాగ చేయుచున్నారు మేము కూడా మీ స్వభావం అంటే నరులమే కాబట్టి మీరెందుకు ఇలా చేస్తున్నారు మేము కూడా మీరు ఎలా ఉన్నారో మీలాంటి మనుషులమే ఈ లోకంలో మీలాగానే మేము జన్మించిన కాబట్టి మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి కాబట్టి వీళ్ళు చేస్తుంది ఏంది వ్యర్థమైనది అన్నట్టు అంటే చూడండి వాళ్ళు వివేచన కలిగిన వాళ్ళు గ్రహింపు కలిగిన వాళ్ళైతే దేవుడు కార్యం జరిగినప్పుడు వాళ్ళందరూ దేవుని తట్టు తిరగల కానీ ఇక్కడ వీళ్ళే ఆపోజిట్ గా ఏం జరుగుతుంది ఈ పూజారి ఎప్పుడైతే ఇక్కడ ఈ యొక్క విగ్రహాలకే బలివ్వాలని వాళ్ళు అక్కడ పూజిస్తున్నారు అది చూసిన పౌలు బర్ణబ వాళ్ళ ప్రాయాసం ఏంది వాళ్ళందరూ ఇవన్నీ విడిచిపెట్టాల నిజమైన దేవుడు జీవము కలిగిన దేవుడు మన అపరాధాలకు పాపాలకు విమోచకుడు యసుప్రభువే కాబట్టి ఆయన సువార్త ప్రకటిస్తే వాళ్ళందరికీ విడుదల వస్తుంది అదే పౌలకి బర్ణబాకి ఆకలి వీళ్ళంతా పాపముల విషయమై చనిపోయి నీతి విషయంలో జీవించాలా వీళ్ళంతా క్రీస్తులో నూతనంగా శిశువులాగా జన్మించాల అనే ప్రయాసము వాళ్ళు కలిగి ఉంటే వాళ్ళకి వ్యతిరేకంగా అక్కడ ఆపోజిట్ గా జరుగుతుంటే ఎప్పుడైతే అది చూసిన పౌలు బ మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము మా ప్రాయాస ఏంది ఆకాశమును భూమిని సముద్రపు వాటిలో ఉండు సమస్తమును సృజించిన వాడు సృష్టికర్త ఒక యేసు ప్రభువే ఈరోజు నీకు పరలోకానికి మార్గము ఒక ఏసు ప్రభువే ఆయన ద్వారా తప్ప ఎవ్వరు పోలేరు కాబట్టి ఆయన చెప్పిండు ఆయన ఎందు విశ్వాసం ఉంచివాడు ఏ మాత్రమును ఆకలిగొనడు ఆయన ఎందు విశ్వాసం ఉంచివాడు ఏ మాత్రము దప్పికగొనడు కాబట్టి చూడండి ఒక ఏసు కాబట్టి ఆయననే జీవము దేవుడు ఆయననే సృష్టికర్త మీరు పూజించేది మీరు పెట్టుకున్న ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని ఆయననే చేసిన వాడు ఆయననే నిజమైన దేవుడు అని ప్రభు గురించి ఇల్లు ఇక్కడ సాక్ష్యమిస్తూ సువార్త ప్రకటిస్తున్నారు కాబట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము దేవుని వైపు తిరగవలనని కాబట్టి మీరు అబద్ధములో ఉన్నారు మీరు చీకటిలో ఉన్నారు నిజమైన వెలుగు యేసుప్రభువే కాబట్టి ఆయన తట్టు మీరు తిరగాలని మేము మీ కొరకు ప్రయాసపడి మీకు సువార్త పరిచయ చేస్తున్నాము కాబట్టి మీరేం చేస్తున్నారు అది విని గ్రహించి ఆయన తట్టు తిరగకుండా వ్యర్థమైన వాటిని మీరు ఏం చేస్తున్నారు వీళ్ళు పూజిస్తూ ఆరాధిస్తున్నారు అది చూసి వీళ్ళు తట్టుకోలేకపోయినారు కాబట్టి అది మోసం అన్నట్టు అది అబద్ధం అన్నట్టు కాబట్టి సత్యము ఏ సుప్రభువే కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు సత్యమును గురించి సాక్ష్యము ఇక్కడ అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే అలా దేవుని గురించి సత్యమును గురించి ఇక్కడ సాక్ష్యమిస్తూ సువార్త ప్రకటిస్తుండో ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల ఎందు నడవనిచ్చను ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు ఆహారమును అనుగ్రహించు ఉల్లాసముతో మీ హృదయములు నింపుచు మేలు చేత తన గురించి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి చూడండి వారు అలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహుప్రాయాసమాయను ఎందుకు వీళ్ళ ప్రయాసం ఏంది వీళ్ళంతా చేసేది పాపం దాని నుంచి విడుదల పొందాలంటే ఒకటే మార్గం ఏసుప్రభు ఆయననే జీవము కలిగిన దేవుడు ఆయననే సర్వాధికారి సర్వ సృష్టికి ఆది సంబుతుడు యుగ జీవించే దేవుడు కాబట్టి నిజమైన దేవుడు సత్యము ఏసు కాబట్టి మీరందరూ వ్యర్థమైన వాటిని ఉచ్చరిస్తూ ఆచరిస్తూ పాటిస్తున్నారు కాబట్టి మీరందరూ వీటన్నిటిని విడిచిపెట్టి నిజమైన దేవుడు ఏసు ప్రభు కాబట్టి ఆయన తట్టు మీరు తిరగాలనే మేము మీకు సువార్త ప్రకటిస్తున్నాం మేము కూడా మీలాంటి నరులమే కానీ కాబట్టి చూడండి అలా వాళ్ళు దేవుని గురించి సాక్ష్యమిస్తూ వాళ్ళు ఎంత కాటికి ఆ బలి అక్కడ జరగకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రాయాసపడుతున్నారు ఉన్నాయి వాళ్ళు ఎంతమంది ఇద్దరు అక్కడున్న జనులు గొప్ప సమూహం కానీ ఇద్దరమే కదా వీళ్ళందరినీ ఎలా కంట్రోల్ చేసుకోవాలని వాళ్ళు చూడలేదు వాళ్ళ ఆకలి ఏంది ఈరోజు ఇది జరగకూడదు వీళ్ళు గ్రహించాల యసుప్రభువే నిజమైన లోకరక్షకుడని ఆయననే జీవము కలిగిన దేవుడని ఆయన ద్వారా తప్ప పాపాలకు క్షమాపణ లేదు అపరాధాలకు క్షమాపణ లేదు ఆయననే విమోచకుడు ఆయన ద్వారా తప్ప ఇంకెక్కడికి మనం పోలేం కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ జను సమూహం అంతటిని ఉన్న ఇద్దరు ప్రాయాస పడుతున్నారు అది జరగకుండా వీళ్ళు ఎంతగానో చూడండి ఆపుటకు బహు ప్రయాస పడుతున్నారు కాబట్టి అలా ప్రాయాసడుతున్న ఆ సమయంలో ఆ సందర్భంలో చూడండి అంతి ఒక ఇకోనియ నుండి ఈధులు వచ్చి జను తమ పక్షమున చేసుకొని ఎట్లా అంటే లేనిపోని అబద్ధప మాటలు అన్నట్టు ఈ రోజు కూడా జరుగుతుంది ఇదే అబద్ధపు మాటలు అంత అబద్ధమే చెప్తున్నారు క్రైస్తవం అంటే మత మార్పిడి అని చెప్తున్నారు బాప్తిజం అంటే మతం మార్పిడి అని చెబుతున్నారు అంటే మత మార్పిడి కాదు బాప్తిసం అంటే పరలోక రాజ్యానికి మార్గం కానీ ఈరోజు ఏం చేసిండ్రు మతాలు మార్పిడులు చేస్తున్నారని ఈరోజు సైతం ఏం చేసిండు జనాలందరినీ పోగు చేస్తున్నాడు దానికి ఆటంక పరుస్తున్నాడు ఆ రోజు ఆడ కూడా అదే జరుగుతుంది వీళ్ళు చెప్తుంది అంత అబద్ధము అని ఈ యూదులు ఏం చేస్తున్నారు అక్కడున్న జను సమూహములందరినీ బ్రెయిన్ వాష్ చేసి వీళ్ళ పట్ల లేనిపోని నేరాలు అబద్ధపు సాక్ష్యాలు చెప్పి ఆ జన సమూహం అంతటిని ఏం చేసుకున్నారు వాళ్ళ వైపు ఆకర్షించుకున్నారు అలా ఆకర్షించుకొని చూడండి తన పక్షమున చేసుకొని పౌల మీద రాళ్ళు రువి పౌల మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకొని పట్టణమున వెలుపులకు అతడిని ఈడ్చిరి చూడండి పౌలకి అంతగా ఆ జను సమూహంలో దానిని అడ్డగించాలని ప్రాయాసం ఎందుకు ఉంది ఆయన నీతి ఆకలి దప్పులు అలా ఉంది ఆయన తృప్తి అదే ఈరోజు వీళ్ళు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవం కలిగిన దేవుని వైపు వీళ్ళు తిరిగితే వీళ్ళకి మార్గం ఏంది పరలోక రాజ్యానికి ఏమవుతుంది వీళ్ళకి ఆ ద్వారంలో నుంచి వీళ్ళు పోగలరు కాబట్టి వీళ్ళకున్న యొక్క చీకటి శక్తుల నుంచి బంధకాల నుంచి వాళ్ళకున్న ప్రతి పాపాల నుంచి అపరాధాల నుంచి అతిక్రమం చేసిన వాటిని బట్టి ప్రతి వాటి నుంచి ఒక్కటే మార్గము యశు ప్రభువే ఆయన వాక్యమే ఆ దాని గురించి పౌలు సాక్ష్యమిస్తున్నాడు కానీ అక్కడ జరుగుతుంది వాళ్ళు అలానే వ్యర్థమైన వాటిని చేస్తుంటే వీళ్ళు దాన్ని ఎంత కాటికి ఆపడానికి ప్రయత్నిస్తున్నారు అలా ఆపడానికి ప్రయత్నించినప్పుడు వీళ్ళ మీద రాళ్ళు రువ్వరు కానీ రాళ్ళు రువ్విన పౌలకి ఆకలేదే కదా ఈరోజు అలాంటి పరిచర్య ఈరోజు మనం చేయాల ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వాల నువ్వు సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకే నేను పంపబడితేను అన్నాడు యేసుప్రభు ఈరోజు నువ్వు కూడా సత్యం ఇవ్వాల సత్యం అంటే ఏంది యేసుప్రభువే ఆయననే మార్గము ఆయననే సత్యమును ఆయననే జీవము ఆయన ద్వారా తప్ప ఎవ్వరికి లేదు మోక్షం అని సాక్ష్యం ఇవ్వాల అలా నువ్వు సాధ్యం ఇచ్చినప్పుడు ఈరోజు ఎట్లయితే వాళ్ళు అపద్దాలు చెప్పి ఆ యూదులు జన సమూహాన్ని తన వైపు చేసుకొని వీళ్ళ మీద ఏం చేయించు శ్రమ పెట్టించు దాడి చేయిచ్చిండ్రు రాళ్లతో కొట్టించు ఈరోజు కూడా ఎప్పుడైతే సత్యమును గురించి సాక్ష్యం ఇస్తామో మన పట్ల కూడా ఇలాంటిగే వస్తాయి ఎప్పుడైతే నువ్వు నీతి సువార్తను ఆయన సత్య సువార్తను నువ్వు ధైర్యంగా నిలబడి నువ్వు ప్రకటిస్తావో నీ ఖచ్చితంగా ఆటంకాలు వస్తాయి ఎందుకు నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ అపవాదే యూదులు అపవాది సంబంధులు కాబట్టి సైతాన్ ఏం చేసిండు దేవుని బిడ్డలైన పౌలు మీద బర్ణబా మీద లేనిపోయి అబద్ధపు సాక్ష్యాలు చెప్పి జన సమూహ అంతటి వైపును తన వైపు చేసుకొని వీళ్ళని ఏం చేసిండ్రు రాళ్లతో కొట్టి పౌలును రాళ్లతో కొట్టి చనిపోయిండు చెప్పి ఈడ్చుకొని వెళ్ళిండ్రు ఎందుకు పౌలు అంతగా రాళ్ళతో కొట్టుకోవాలా అంతగా జనులతో రాళ్లతో కొట్టించుకోవాలా అంతగా చనిపోయేలాగా ప్రయాసపడాలంటే ఎందుకు ఆయన నీతి ఎవరు ఏసుప్రభ ఆకలి పౌలు కలిగి ఉన్నాడు ఆయన పని అదే నేను ఏర్పరచుకున్న సాధనం అన్నాడు కాబట్టి పనిచేస్తున్నట్టు ఎట్లా సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడమే పనిచేయడం అన్నట్టు జీవం కలిగిన వాక్యం ఆ వాక్యాన్ని ఎవరు నమ్మి విశ్వసించి స్వీకరిస్తారో వాళ్ళకున్న చీకటి నుండి ఏమవుతారు వాళ్ళు వెలుగులాగా మారిపోతారు కాబట్టి అంతగా పౌలు ఆకలి చూడండి రాళ్ళు రూవినా ఈడ్చికెళ్ళినా పౌలు ఏం చేసిండు విడిచిపెట్టలేదు ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో కూడా అలాంటి ప్రాయస్ యేసు ప్రభు కూడా అంతే కదా ఆయన మీద నిందలు మోపిండ్రు అవమానాలు పెట్టిండ్రు ఆయన మీద దైవ దూషణ చేస్తుండని నేరాలు నేపాలు ఎన్నెన్నో ఆయన మీద చేసిన ఎన్నో కుట్రలు వేసినరు ఆయనని చంపడానికి కానీ దేవుడు వాటన్నిటిని చూసి ఏం చేసిండు భయపడలేదు ఆయన ఆయన ప్రాయాస పడడు మనమంతా పాపముల విషయమై చనిపోయి ఆయన నీతి విషయంలో జీవించాల ఏసు ప్రభుని కలిగి ఉన్న ధరించుకొని ఉన్న జీవిస్తున్న పౌలు కూడా అదే చేస్తుంది ఈరోజు మనం కూడా సాక్ష్యం ఇవ్వాల ఆ సత్యం ఏంటంటే ఏసు ప్రభువే ఈరోజు ఎప్పుడైతే మనం ఏసు ప్రభు గురించి జనులకు ప్రకటిస్తామో యేసు ప్రభు గురించి ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని ప్రకటిస్తావో ఆ రోజే వాళ్ళకేమొస్తుంది వాళ్ళ పాపాలకి అపరాధాలకు వాళ్ళకున్న బంధకాలకి అవి ఏవైనా కానీ విడుదల ఒక్క యేసు ప్రభులోనే ఉంది ఆయన నామంలోనే ఉంది అదే నిజమైన సత్యం కాబట్టి చూడండి అప్పుడు తర్వాత చూడండి అపస్తుల కార్యము పద్నాలుగో అధ్యయం ఇరవై ఒకటో వారు ఆ పట్టణంలో సువార్తని ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత కాబట్టి రాళ్ళు రువిన దెబ్బలు తగిలిన పౌలు విడిచిపెట్టాల దాని తర్వాత నుంచి ఆయన ఏం చేసిండు ఆ పట్టణంలోనే సువార్త ప్రకటించుడు భయపడలేదన్నట్టు ఎందుకు సువార్తను గురించి నేను సిగ్గు పడని వాడను కానున్నాడు పౌలు సువార్త ప్రకటిస్తే కొడతారనో తిడతారనో లేదా చంపుతారనో వెనకడిగేస్తే నీలో ఏం లేదన్నట్టు ధైర్యం లేదన్నట్టు ఎందుకంటే మనం ఎవరుమైనా కానీ మన దేవుడు నమ్మదగిన వాడు చూడండి ఆయన ఖచ్చితంగా మనకి తోడుగా ఉండే దేవుడు మనలో ఉండి మాట్లాడతాడు మూర్ఖులు నోరు దేవుడే మూపిస్తాడు పరిశైలు సర్దుకాయలు ప్రతి విషయంలో ఆయన ఆటంకపరిచిన ప్రతిసారి ఆయన వాక్యం ద్వారని నోరు మూపించిండన్నట్టు ఎందుకు వాక్యమే రెండు అంచుల వాడిగల ఖడ్గం అది ఒక్కటే నిన్ను గెలిపించగలదన్నట్టు ఆ వాక్యమే సత్యము కదా దేవుడే కదా వాక్యం కాబట్టి వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును ఇకోనియాకును అంత్యకనుకు తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి కాబట్టి ఎందుకు శిష్యుల విశ్వాసాన్ని దృఢపరచాలంటే అక్కడ ఏమొస్తుంది అంతా వ్యతిరేకత రాళ్ళు రూతరు కొడతారు చంపుతారు అంటే ఎవడు శువార్త ప్రకటిస్తాడు ఇల్లుక రీతిగా ఆశ కలిగినాడు ఇల్లుకరీతిగా జీవించాలని ఆశ కలిగిన దాని పట్ల ఆకలిగలిగినాడు చేయలేడు కదా కాబట్టి ఇక్కడ పౌలు ఏం చేస్తుండడు శిష్యుల మనుషులను దృఢపరిచి విశ్వాసమన్ను నిలకడగా ఉండవలనని ఇలాంటి కష్టాలు సువార్త పరిచే చేసేటప్పుడు వచ్చే వ్యతిరేకతలు ఇలాంటి పరిస్థితుల్లో మనకేముండదు విశ్వాసము నిలకడగా ఉండదు భయం వస్తుంది భయం వచ్చినప్పుడు ఆ భయానికి మనం లోబడితే మన విశ్వాసం అంతటితో పోయినట్టే కానీ అదే భయానికి మనం లోబడకుండా దేవునికి లోబడి మన విశ్వాసాన్ని ఆయన వైపు చూస్తూ కొనసాగించుకుంటే ఆయన జయించి ఆ కలవరి శిరువులో ఈరోజు మనము కూడా జయించగలం అందుకు విశ్వాసానికి కర్త ఏసుప్రభు ఆయన పడిండు శ్రమ విలోకంలో ఏ నరుడు పొందని శ్రమ ఆయన పొందిండు కానీ గెలిచిండా ఆయన మీద నిందలు మొయలేదా ఆయన మీద అబద్ధాలు చెప్పలేదా అయినా దేవుడు వాటన్నిటిని అపవాదిని ఎదుర్కొని వాడిని పాదాలతో చితక తొక్కి ఆయన గెలిచిండా లేదా కాబట్టి మనం కూడా అంతే విశ్వాసానికి కర్త ఏ సుప్రభు నీ విశ్వాసాన్ని ఆయన వైపు చూస్తూ నువ్వు కొనసాగించుకొని ముందుకు నడవాల మనుషుల మాటల మీదనో లేదా మనుషుల మీద విశ్వాసం ఉంచో మనుషుల నడిపింపు ద్వారానో ఎలా జీవిస్తే ఎలా నడిస్తే నువ్వేమైపోయినావు మనుషుల ద్వారా వెళ్ళినావు కాబట్టి నీ శక్తి సరిపోదన్నట్టు అందుకు పరిశుద్ధాత్మను ఎందుకు మనలో ఉండాలా పరిశుద్ధాత్ముడు ఎందుకు మనల్ని అభిషేకించాల ఎందుకంటే ఆయన మనలో ఉంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు ఆయన బలవంతుడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు మన సుప్ర కాబట్టి ఆయన మనలో ఉంటే మనం చేయగలం విశ్వాసం ఉంటది ధైర్యం ఉంటుంది దేవుని పట్ల నమ్మకం ఉంటుంది నిరీక్షణ ఉంటది కాబట్టి అప్పుడు పౌలు ఏం చేస్తుడు అక్కడ అనేకులకు నిలకడగా ఉండవాలని అనేక శ్రమలను అనుభవించి కాబట్టి అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించరి కాబట్టి శ్రమలు వస్తాయి అయినాను మనం ఎదుర్కొని దేవుని రాజ్యంలో నిలబడాలని ఏం చేస్తుండే శిష్యుల్ని ఆ రీతిగా సైనికుల్లాగా క్రీస్తు సైనికుల్లాగా తయారు చేస్తాడు అలాంటి విశ్వాసం కలిగిన సైనికులు ఏం చేస్తారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా యుద్ధంలో నిలబడి గెలుస్తారే తప్ప యుద్ధంలో ఓడిపోయి వెనక్కి రారనట్టు ఈరోజు ఎందుకు అనేకుల్లో ముందుకు పోలేరంటే ఇలాంటి విశ్వాసం లేదు ఈ రీతిగా శ్రమలను ఎదుర్కోవాలా దేవుని సువార్థ పరిచర్యలు వచ్చే ఆటంకాలు ఎదుర్కోవాలా ఇవన్నీ చూడండి అలా ఉన్నప్పుడే కాబట్టి పౌలు ఆ రీతిగా దేవుళ్ళు తరిపిది పొందిండు కాబట్టి ఇప్పుడు పౌలు ఏం చేస్తుండు ఆయన ఉన్న శిష్యులకి ఆయనతో పాటు ఉన్న వాళ్ళకి అదే రీతిగా ఏం చేస్తుండోడు వాళ్ళ విశ్వాసాన్ని దృఢపరుస్తాడు వాళ్ళ విశ్వాసాన్ని ఇంకా రెట్టింపు చేస్తుండు ఇలాంటి శ్రమలు ఎన్ని వచ్చినా కానీ ఎవరు భయపడకుండా బెదరకుండా నిలబడాలా ఆయన నీతి కొరకు ఆకలి గులి మనం ఉండాలి ఎందుకు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మనం సువార్త ప్రకటించమని అది ఆయన పని ఈరోజు మనం చేస్తున్నాం ఆ పని కాబట్టి అలా ఉండాలని చెప్తున్నాడు చూడండి అలాగే అపోస్తుల కార్యము ఇక్కడ చూస్తే అపోస్తుల కార్యము ఆరో అధ్యాయము ఎనిమిదో వచనంలో స్టెపను కృపతోనూ బలముతోనూ నిండిన ప్రజల మధ్య మహత్కార్యములు గొప్ప సూచక్రియలను చేయించుండెను కాబట్టి స్టెఫన్ కూడా చూడండి దేవుని నీతి ఆకలి కాబట్టి సువార్థ ప్రకటన చేస్తాడు మహాత్కార్యాలు గొప్ప సూచక్రియలు చేయించున్నాను అప్పుడు లిబరేతుర్లు తనబడిన సమాజంలోను కురేనీయుల సమాజంలోను అలెక్సాంద్రీల సమాజంలోను నుండి అసీయ నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫన్తో తర్కించిరి గాని మనం చూసినాం కదా ఇప్పుడు అక్కడ ఆ యొక్క పూజారి ఎడ్లదండను అట్ని బలించేటప్పుడు పౌలు వచ్చి మీరు ఎందుకు ఇలా పెద్దమైన వాటిని చేస్తున్నప్పుడు ఈదులు వచ్చి ఏం చేసిండ్రు జను సమూహాన్ని అంతా తన వైపు చేసుకొని తన పక్షాన్ని చేసుకొని ఏం చేసిండ్రు పౌల మీద రాళ్ళు రూపించేలాగా చేసిండ్రు కదా సేమ్ ఇక్కడ స్టెపన్ జీవితంలో కూడా అదే ఎప్పుడైతే సత్యాన్ని మనం ప్రకటిస్తామో అప్పుడు తప్పదన్నట్టు సువార్థ పరిచర్లో ఆటంకాలు శ్రమలు ఈ ఎందుకు వస్తాయంటే యేసుప్రభుకు రాలేదా అపోస్తులకు రాలేదా ఈరోజు నువ్వు నేనేమన్నా స్పెషలా అయింది ప్రతి ఒక్కరికి వస్తాయి అయినా నిలబడి గెలవడమే వాళ్ళు ఎట్లా జయించినరో ఏ రీతిగా వాళ్ళ విశ్వాసాన్ని కొనసాగించుకున్నారు ఎట్లా అలాంటి వ్యతిరేకతలో ఆటంకాల మధ్య కూడా దేవుని గురించి సాక్ష్యం ఇవ్వగలిగినారు ఎట్లా ఆ రీతిగా దేవునిలో వాళ్ళు బలపడినారో వాక్యంలో కావచ్చు ఆత్మలో కావచ్చు విశ్వాసంలో కావచ్చు దేవుని పట్ల నమ్మకంలో కావచ్చు దేవుని పట్ల లోబడే తత్వంలో కావచ్చు భయపడే తత్వంలో కావచ్చు ఆయన సువార్థ పరిచర్య పట్ల ఆ యొక్క పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకునేటలో కావచ్చు వాళ్ళు ఎట్లా ఉన్నారో ఈరోజు నువ్వు కూడా అలానే ఉంటే నువ్వు కూడా సాధించగలవు అన్నట్టు ఎందుకు యశుప్రభు మనస్సు మనం కలిగి ఉంటే ఆయన శ్రమ పడలేదా శరీరం అదే మనసు పౌలుకుంది పేతులకు ఉంది అపోస్తులకు ఉంది నీకు మనం కూడా అదే చేయగలం ఆయన మనసు లేకపోతే నీ మనసు ఉంటే నువ్వు ఎందుకు పడతావు శ్రమ నువ్వు ఎందుకు అనిపించుకుంటావు చేత ఒక మాట నీకు ఎందుకు నాకు కష్టం అనుకుంటావా లేదా అదే ఆయన మనసు ఉంటే అందరూ నశించిపోకూడదు అందరూ పాపముల విషయమై చనిపోయి ఆయన విషయంలో జీవించాలా అందరూ వాళ్ళ పాపాలకు క్షమాపణ పొందుకోవాలా అనే మనసునికుంటే నువ్వు ఎన్నైనా ఎదుర్కొంటావు ప్రేమించినాడే కదా దాని కొరకు ఎంతగాైనా ప్రాయసపడగలడు ఆయన మనసునికుంటే అలాంటి ప్రేమ నీలో కలుగుతుంది అన్నట్టు అప్పుడు నువ్వు వెళ్ళగలవు ఎన్ని సంతోషించగలవు ఆనందించగలవు ధైర్యంగా ఉండగలవు కాబట్టి ఎప్పుడైతే స్టెపన్ కూడా వాక్యాన్ని ప్రకటిస్తే ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నారు స్టెపన్తో తరికిస్తున్న సత్యము ప్రకటిస్తే ఇలాంటివే వస్తాయి ఏసుప్రభుకు సత్యం ప్రకటిస్తే రాలేదా పరిచయలు సర్దుకాయలు శాస్త్రుల నుంచి చూడండి ప్రతి ఒక్కరు వస్తారు సత్యము గురించి సాక్ష్యం ఇచ్చేటప్పుడే తర్కాలు పెట్టుకునే వాళ్ళు వస్తారు కానీ చూడండి అప్పుడు తరికిచ్చిరి కానీ మాట్లాడుట ఎందును అతడు అగపరిచిన జ్ఞానమును అతను ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయి ఎందుకు స్టెపన్ లో ఉన్నవాడెవరు యేసుప్రభు కాబట్టి ఆయన అనంత జ్ఞానియగు దేవుడు కాబట్టి ఎలాంటి మూర్ఖులు నూరైనా ఆయన ముయ్యగలడు కాబట్టి ప్రతి ఒక్కరి హృదయ రహస్యాన్ని ఎరిగినవాడు కాబట్టి ప్రతి ఒక్కరిని తల్లి గర్భంలో ఈ లోకంలో నిర్మించిన ఆయననే కాబట్టి సర్వ సృష్టికి ఆది సంబుతుడు ఆయననే కాబట్టి కాబట్టి ఆయన ఆత్మను ఎవరు ఎదిరించగలరు ఎవడైనా నోరు మెదపకుండా తల వంచాల్సిందే ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాల ప్రతి నాలుక పాపాలు ఒప్పుకోవాలా ఆ రోజు ఒప్పుకున్నారు కదా ఒక స్త్రీ పట్టబడితే రాళ్ళు రువడానికి వచ్చిన శాస్త్రులు పరిచయాలు ఏం చేస్తున్నారు వాళ్ళ మోకాలు వంగింది ఆయన మాట ఏం చేయలేకపోయినారు కదా చూడండి వాళ్ళ నాలుక బయట వాళ్ళ అంతరంగంలో వాళ్ళు పాపం చేసినట్టు ఒప్పుకున్నారా కదా బట్టి ఎవ్వరైనా ఆయన మనలో ఉండి మాట్లాడితే ఎలాంటి మోకాలైనా వంగాల ఎలాంటి నాలుకైనా ఏననే నిజమైన దేవుడు జీవం దేవుడు అని సాక్ష్యం వాళ్ళ వాళ్ళ నోటితోటి వాళ్ళ పాపాలు వాళ్ళ అపరాధాలు వాళ్ళ క్షమాపణ వేస్తూ ప్రభువే కాబట్టి చూడండి అతని ఆత్మను వారు ఎదిరింపలేకపోయి అప్పుడు వారు వీడు మోస మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ఆ రోజు పౌలు మీద రాళ్ళు రూపించడానికి కూడా వీళ్ళు ఇదే చేశారు అబద్ధపు మాటలు అబద్ధపు సాక్ష్యాలు నేరాలు మోపుతున్నారు నేరం మోపేబడేవారు అపవాదే కాబట్టి ఈరోజు కూడా అంతే అదే విషయము స్టెపన్ విషయంలో కూడా అదే జరుగుతుంది అబద్ధపు సాక్ష్యాలు పలుకుతున్నారు అతని మీద నేరం మోపి ఏం చేస్తున్నారు మనుషులను కుదుర్చుకొని చూడండి ప్రజల యుద్ధను ప్రజల పెద్దలను శాస్త్రలను రేపి అతని మీదకు వచ్చి అతన్ని పట్టుకొని మహాసభ యుద్ధకు తీసుకొని అబద్ధపు సాక్షుల్లో నిలవబెట్టి చూడండి ఈరోజు సత్యము ప్రకటిస్తే అపవాది ఏం చేస్తాడు మనుషుల్లో చొరబడి నిన్నేం చేస్తాడు నీ మీదకు వస్తాడు కానీ నువ్వు భయపడతావాన్ని ఎదుర్కోవాలా ఎట్లా అంటే దేవుని ఆత్మ నడిపింపు అభిషేకం అందుకే కావాల మన సొంత జ్ఞానము సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు సొంత నడవడి ఇవేవి ఎందుకు పనికిరావన్నట్టు ఆయన ఒక్కడే జీవం కలిగిన దేవుడు ప్రతి ఒక్కరి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ప్రతి ఒక్కరి నోరు యేసు ప్రభు ఒక్కడే మొయగలడు చూడండి అట్లా అబద్ధపు సాక్ష్యాలను అన్నిటినీ కుదుర్చుకొని చూడండి అతన్ని మహాసభల దగ్గర తీసుకొని అతన్ని నిలబెట్టినప్పుడు చూడండి ఈ నజరేడైన ఏసు ఈ చోటును పాడు చేసి మోసే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము ఇంటి సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి అతని ముఖము దేవదూత ముఖని వలే వారికి కనబడెను చూడండి కాబట్టి వారి మాటలు విని కోపంతో మండిపడి కాబట్టి ఇదంతా ఎప్పుడైతే అట్లా దేవదూతల ముఖం లాగా పౌలుది కనపడి తర్వాత ఏం చేసిండు వాళ్ళకి ఎప్పుడైతే ఆయన పాత నిబంధన మొత్తము వాళ్ళకి వాళ్ళ యొక్క విధానం ఏం చేసిండు మొత్తం వాళ్ళ కళ్ళ ముందు పెట్టిండు వాళ్ళ జీవితం అంతా అప్పుడు వాళ్ళకేమొచ్చేసింది నిజంగా దేవుని పట్ల ఉన్న వాళ్ళైతే గ్రహించుకొని వాళ్ళ తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడి మోకాళ్ళు దేవుని ఎదుట మోకాళ్ళు వేసి మారితే రక్షణ వస్తుంది కానీ వీళ్ళేం చేసిండ్రు వారి మాటలు ఎప్పుడైతే స్టెపన్నో వాళ్ళతో మాట్లాడిన మాటలు విని కోపముతో మండిపడి చూడండి అతన్ని చూచి పండ్లు కొలికిరి అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను ఏసు దేవుని కుడి పార్శ్వంలో చూచి ఆకాశము తెరవబడిటయ్యూ మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండట చూచి ఉన్నారని చెప్పాను అప్పుడు వారు పెద్దగా కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి చూడండి అక్కడున్న జనమంతా ఒక్కసారిగా పడ్డారు ఇంతక పౌలు కూడా అంతే కదా ఒక్కసారిగా జనమంతా రాళ్ళు తీసుకొస్తే మనిషి ఉంటాడు కానీ ఎందుకు వాళ్ళు అంత శ్రమం వాళ్ళ ఆకలి పాపముల విషయం అందరూ చనిపోయి యేసుప్రభు విషయంలో జీవించాలా ఎందుకంటే నీతి సూర్యుడు ఎసు ప్రభువే కాబట్టి కాబట్టి ఇక్కడ స్టెపను కూడా ఎప్పుడైతే ఆయన గురించి సత్యము గురించి సాక్ష్యం ఇస్తూ సువార్థ ప్రకటన చేస్తుండో చూడండి ఆయన మీద కూడా నేరాలు మోపి అబద్ధపు సాక్ష్యాలు నిలబెట్టి ఏం చేస్తున్నారు వీళ్ళు ఆయన మహాసభల్లో ఈడ్చుకేట్లు నిలబెట్టినప్పుడు ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడిన ప్రతి దానికి స్టెపను సమాధానం ఇచ్చిండో వాళ్ళ హృదయం కాఠిన్యం కాబట్టి వాళ్ళ చెవులు మందమై కొవ్వు ఉన్నాయి కాబట్టి గ్రహించలేక హృదయాన్ని నొచ్చుకొని ఏం చేసిండ్రు ఒక్కసారిగా వాళ్ళలో ఉన్న కోపము ద్వేషమంతా ఏం చేసి అతని మీద పడి చూడండి పెద్దగా కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలకి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రుబ్బి చంపిరి కాబట్టి ఏం చేసిండు ఎందుకు స్టెపను చంపబడిందంటే దెన్ నిమిత్తం సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుట నిమిత్తమే ఆ సత్యమే ఏసుప్రభు కాబట్టి ఆయన సువార్త కాబట్టి కాబట్టి దాని నిమిత్తము ఆయన సాక్ష్యం ఇచ్చిండు కాబట్టి ఆయన చనిపోయింది కానీ జయించిన వాళ్ళు ఎక్కడ ఉంటారు తండ్రి కొడి ఉంటారు అదే దేవుడు స్టెపన్ కు చూపించండి చూడండి పౌలు కూడా రాళ్ళు రూపించుకున్నారు అలాగే అపోస్తులుడైన పేతులు కూడా దేవాలయం దగ్గర కుంటివాణ్ణి లేపినప్పుడు అతన్ని కూడా మహాసభల్లోకి ఇచ్చుకెళ్ళినప్పుడు అతన్ని కూడా కొడతారు కొరడాలతో కొట్టి చెరసలలో వేస్తారు ఇలా అపోస్తులందరూ ఎందుకు అంతగా రాళ్లతో కొట్టించుకొని అంతగా శ్రమ అనుభవించినారంటే వాళ్ళ ఆకలి ఒకటే అందరూ నీతి విషయంలో జీవించాల ఈరోజు మన జీవితాల్లో ఇలాంటి ఆకలి మనం కలిగి ఉన్నామా మన ఆకలి ఈ లోకంలో ఎట్లా బ్రతకాల ఎట్లా ముందుకు వెళ్ళాలా ఎట్లా వెళ్ళాలా అనే కానీ చూడండి వేసు ప్రభు తండ్రి కూడాదే కదా నా తండ్రి పని తుదముట్టిచ్చుటయు నాకు ఆహారం అన్నాడు కాబట్టి ఆహారం కొరకు ఆయన రాత్రి మగులు ఎంతగానో ఈ లోకంలో ఉన్నంత కాలం ఆయన స్వార్థ పరిచర్ చేసిండు ఆయన కూడా శ్రమ అనుభవించండు ఈ లోకంలో ఈ సృష్టిలు ఎవడు అనుభవించని శ్రమ మన ప్రభు ఎస్ఐ అనుభవించండి అదే శ్రమ ఆయనను వెంబడించి ఆయన సహవాసంలో ఉన్న శిష్యులు కూడా అనుభవించండు ఎందుకు వాళ్ళు అలా శ్రమ అనుభవించిండ్రు కాబట్టి మనం ఎక్కడున్నాము ఇస్రాయల్ దేశం ఎక్కడుంది వీళ్ళందరూ ఎక్కడున్నారు ఎక్కడున్నాము ఎక్కడున్నాం ఈ రోజు నువ్వు నేను ఈ రోజు ఈ రీతిగా ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా నేను నీ సువార్త ప్రకటించాలన్నా నువ్వు నేను ఈ రీతిగా దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించగలిగన్నా ఈ సత్యమంతా మనకు తెలియ ఎట్లా తెలిసింది ఆ రోజు వీళ్ళ ప్రాయాసము ఈ దా ఈరోజు మన దాకా సువార్త వచ్చింది వాళ్ళు అట్లా ప్రాయాస పడినరు కాబట్టి సువార్త అంతగా మన దగ్గరకు వచ్చింది ఈరోజు అలాంటి ప్రాయాసము ఈరోజు నువ్వు నేను మనం కలిగి ఉన్నామా అలాంటి ఆకలి నిజంగా ఈరోజు మనం కలిగి ఉన్నామా చూడండి ఎప్పుడైతే అలాను కలిగి ఉంటావో ఖచ్చితంగా తృప్తి పరచబడతారు అన్న మాట నమ్మదగిన మాటే కదా వాళ్ళు చంపబడిన సువార్తని ప్రకటించింది చూడండి రాళ్లతో కొట్టించుకుంటే అనేకులు దేవుని తట్టు తిరిగినరు ప్రతి మోకాలు అలా ఎదుట వంగింది ఈ రోజు నువ్వు నేను వంగలేదా నాకేం తెలుసు ఏసుప్రభు అంటే నేను ఎప్పుడన్నా ఏసుప్రభుని ఎరిగినానా ఎట్లా ఆ రోజు వాళ్ళు మిషనరీలు స్థాపించి ఈ రీతిగా సువార్త పరిచయ విజృంభించి చేసినరు కష్టపడ్డరు రాత్రింపగులు ప్రయోజపడ్డారు వాళ్ళ జీవిత జీవనోపాధి అంతా ఏసు ప్రభు అని పెట్టుకొని వాళ్ళు రియింబొగులు ప్రయాసపడి సులభ సువార్త ప్రకటించరు కాబట్టే నాలాంటి వాడు కూడా ఆ సువార్తని విని గ్రహించి నిజమే యేసు ప్రభుయే జీవము దేవుడు ఆయన ద్వారానే నాకు మార్గము ఆయననే సత్యము జీవము మార్గమై ఉన్నాడు నాకు నరకంలోకి పోకుండా నేను పరలోకంలోకి పోవాలంటే ఏసు ప్రభువే ఆయన రక్తంలో నేను కడగబడాలా ఆయన నామంలో నేను బాప్తిసం పొందాలా ఏసు క్రీస్తు ఆయన ద్వారా నేను పొందితేనే కానీ అని గ్రహించి నా మోకాలు వంగిందా లేదా నా నాలుక నా పాపాలు ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆయన రక్షకుడిగా స్వీకరించిందా లేదా ఈరోజు నువ్వు అలాంటి నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి నువ్వు ఉండి అరితే నువ్వు ముందుకెళ్తే నీ ఎదుట కూడా ప్రతి మోకాలు వంగుతుందా లేదా ప్రతి నాలుక పాపాలు ఒప్పుకుంటుందా లేదా అలా మనం ప్రాయాస అలా ప్రాయాసడినప్పుడే ఈ లోకంలో నువ్వు గెలిచినట్టు అన్నట్టు అలా ప్రాయసపడి నువ్వు దేవుని సువార్తలో నిలబడినప్పుడే ఆయన మహిమను పరలోకంలో తీసుకెళ్ళిన అలా నువ్వు నిలబడినప్పుడే నీకు ఇచ్చిన తలాంతులను అభివృద్ధి పరచుకున్నట్టు లేకపోతే మృతమే అన్నట్టు నీ ద్వారా ఎలాంటిది జరగనప్పుడు నీకు తలాంతున్నారు ఏమైపోతుంది నువ్వు భూమి అంటే ఈ లోకానికి సాదృశ్యం కదా నువ్వు ఈ లోకంలోనే పెట్టేసినావు అన్నట్టు కాబట్టి మనం గ్రహించుకోవాలా ఆ రీతిగా పౌలు ఎట్లయితే ఆయన శిష్యులకి దృఢపరుస్తుంది విశ్వాసాన్ని మనం అనేక శ్రమలు వచ్చినా కానీ కృంగిపోవద్దు ధైర్యంగా నిలబడాలా మన విశ్వాసాన్ని ఏసు వైపు కొనసాగించుకోవాలా ఆయన కూడా శ్రమ అనుభవించండి ఆయన మనసు అలా శ్రమను కూడా అనుభవించేలాగా చేసింది ఈరోజు అలాంటి మనసు మనకుంటే అదే మనకు ఒక ఆయుధం ఎన్ని తిట్టినా ఎన్ని కొట్టినా ఎన్ని నేరాలు మోపినా ఎన్ని అబద్ధ సాక్ష్యాలు చెప్పినా ఎవడ నీ మీద లేచినా కానీ ఆయన మనసు నీకుంటే నీ నోటితో వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు ప్రభు వీళ్ళని క్షమించమనే చెప్తావు అదే మాట స్టెపన్ కూడా ఈ నేరం వీళ్ళ మీద ఉండును వద్దని చెప్పిండు స్టెపన్ వాళ్ళ మీద నేరం మోపలే అలాంటి మనసు మనకి ఉంటుంది మహాపరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు ఇస్రా ఏలిల తండ్రి నీకు వందనాలు మమ్మల్ని అంతరంగమందు అందు యూదులుగాను ఇస్రా ఏలిలుగా మార్చుకున్న ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడ దాక్షిణుడా నీకు వందనాలు ఆ రోజు మీరు ఎట్లయితే తండ్రి చిత్తము నెరవేర్చటో ఆయన పని తుదముట్టించటే నాకు ఆహారం అన్నారు ప్రభా ఆహారం కొరకు మీరు ప్రాయసపడినారు ప్రభ నాయన తండ్రి మీరు సువార్త ప్రకటించినారు ప్రభా నాయన తండ్రి అనేకులు ప్రభ భేదాలకు శువార్త ప్రకటించినారు చరసాలలో ఉన్న వారిని విడిపించినారు బంధకాలలో ఉన్న వారిని రోగులను స్వస్థపరిచినారు అపవాది చేత పీడింపబడిన వారు మీరు స్వస్థపరిచినారు ప్రభ ప్రతి వ్యాధి గస్తులను రోగ ప్రతి ఒక్కరిని స్వస్థపరిచినారు ప్రభ అనేకులు ప్రభ నాయన నీ ద్వారా రక్షణ పొంది మారుమనసు పొందిన ఆయన తన్ని నీ తిరిగినారు అలాంటి పరిచర్య అపోస్తులందరూ జరిగించినారు ప్రభ ఈ తరంలో ఈ వంతులో మేము నిలబడినప్పుడు మేము కూడా అలాంటి భారము గలిగి ప్రాయసము గలిగి నీ సిల్వ ఎత్తుకొని నిన్ను వెంబడించాలా మీలాంటి మనస్సు మేము కలిగి ఉండాలా ప్రభావ మీ కొరకు మేము ఆకలి దప్పులు కలిగి మేము ఉండాలా ఆకలి దప్పులు కచ్చితంగా మా ఆకలి అది తృప్తిపరచబడతామని నీ వాక్యమే సెలవిస్తుంది అపోస్తులు నాయన తండ్రి చేసిన పరిచరి కన్నా ఈ చివరి దినాలు మేము విజృంభించి స్వార్థ పరిచరి చేయలేగనా సహాయపడండి నీ ఆత్మ నడిపింపు అభిషేకం మాకు స్వనీతిని స్వబుద్ధిని తొలగించి నీ పరిశుద్ధాత్మకు మేము లోబడి నీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా నడిపింపు ద్వారా సమస్తం శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ ద్వారా జరుగుతుందన్నవ తండ్రి అలా నీ ఆత్మ ద్వారా నడిపింపబడి సమస్త మహిమ గణత ప్రభావంలో తండ్రి నీ దగ్గరికి మేము తీసుకురావాలా అలా ఈ లోకంలో మేము వెలగాల మండాలా ప్రభ మీరే సహాయకులు నడిపించే దేవుడు నమ్మదగిన దేవుడు తండ్రి నీకే వందనాలు కృతజ్ఞతలు స్తోత్రులు స్తోత్రాలు చెల్లిస్తూ యసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి అమ్మే క్రైస్తురాడు బ్రదర్ అందరికీ ఆ బ్రదర్ కొన్ని ప్రార్థనాంశాలు ఉన్నాయి మోజస్ బ్రదర్ హెల్త్ బాగలేదంట దేవుడు ఆయనను ముట్టి తాకి స్వస్థపరచాల అలాగే వాళ్ళ ముగ్గురు బిడ్డలకు ఉద్యోగం లేదంట కుటుంబం అంతా డిప్రెషన్ లో ఉన్నారు సో వాళ్ళ ముగ్గురు కొడుకులకు కూడా ఉద్యోగం రావాలా రేణుకా సిస్టర్ కొన్న ఆరోగ్యము అనారోగ్యంగా ఉందంట సిస్టర్ కి దేవుడు స్వస్థపరచాల అలాగే స్వరాజమ్మకి జాబ్ రావాలా బ్రదర్ అలాగే బ్రదర్ ఎవరు రామచంద్రన్ బ్రదర్ కూడా క్యాన్సర్ అంటే దేవుడు ఆయనను ముట్టి తాకి స్వస్థపరచాలని ప్రార్థించండి బ్రదర్ నతానియల్ బ్రదరు క్యాథరిన్ సిస్టరు అలాగే ఇంకెవరు ఉన్నారు స్తోత్రం పరిశుద్ర మైమల రాజానికి వందనాలు ఏ స్రజానికి స్తోత్రం దేవా ఏ సుకృష్ సజానికి వందనాలు తండ్రి దేవా ముఖ్యంగా ఏ స్రజానికి స్తోత్రం దేవా ముఖ్యంగా లేని కష్టంగా దేవా అప్పుడకి మంచి ఆరోగ్యం గాయపడిన అసంతో ముట్టి తాకి స్వస్థపరిచదేవా నీ కృపల భద్రపరచుకుని మీ తోడుండి నీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవా దేవానికి స్తోత్రం దేవా ఈశ్వజానికి వందనాలు ఇంకో బ్రదర్ని కూడా ముట్టండి వెళ్ళడం కూడా ముట్టి తాకి స్వస్థపరచండి ఏ సునాములు ముట్టి మీరే స్వస్థత దండి ఏ సునాములు మీరే స్వస్థత విడుదల దయచేసి దేవాన్ని సాక్షిగా నిలబెట్టి నీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవా ఈశ్వరగానికి ఉద్రం ఐసు కృష్ణజానికి ఉందన ముఖ్యంగా చిన్న పాపను కూడా ముట్టండి దేవా ఆ బడంలో మంచి ఆరోగ్యం దయచండి నీ కృప్లో భద్రపరచుకోండి మీరే స్వస్థత విడుదల దయచేసి దేవా మీరే తోడండి మంచి ఆరోగ్యం దయచేసి దేవా నీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవా ఈశ్వరాజానికి వందనాలు తండ్రి ఏసు కృష్ణజానికి స్తోధరం స్వరాజ బ్రదర్ కూడా ముట్టండి దేవా దేవానికి ఉద్రమా అసిస్టెంట్ కూడా దేవా వాళ్ళకి మీరు తోడయ్యండి ముఖ్యంగా అప్పుడే మంచి జాబ్ దుర్కాల యేసు నామంలో మీరే కార్యం చరిహించండి దేవా ఏసు కృష్ణామంలో మీరే కార్యం చరిహించి దేవాని నామానికి మహిమ తెచ్చుకోండి దేవా ఈశ్వరాజానికి యేసు కృష్ణజానికి వందనాలు తండీ దేవ మరి ఇప్పుడ మతని మీరే అతను మాట్లాడినా దేవా దేవానికి ఇస్తూ ఉద్రం దేవాజానికి వందనాలు తండీ దేవ ముఖ్యంగా నిన్ను మేము వెంబడించాలే దేవానికి ఉద్రం దేవా మీరే ఆత్మకార్యం జరిగించి దేవ ప్రత్యేక బిడ్డలు సిస్టర్ ముట్టండి దేవా వాళ్ళందరికీ మీరు చూడండి వాళ్ళ ప్రత్యేక అవసతులు తీర్చి దేవాని నామానికి మహిమ తెచ్చుకోమని యేసు కృష్ణాములనాం తండ్రి ఆమెన్ కళ్ళు ప్ర స్తోత్రం నైనా పరిస్థితి ఏసుప్రభ జీవ గల దేవానికి విధాన్ని కోట్ల వంద దేవా ముల సేవానికి స్తోత్రం తెలిసిన వాక్యాన్ని విధంగా కరిగి జీవించి లోపడాలా ప్రభు హయానికి వందనాలు ప్రభువు మాకు ఇచ్చిన ధన్యతను స్తోత్రం చెల్లిస్తున్న ప్రభా యేసు కృష్ణ దేవా మేము కూడా ముందుకు వెళ్ళి పరిగెత్తి సేవ చేయాల ప్రభావ అనేక మంది రక్షణ మార్గం నడిపించాల దేవా ముఖ్యంగా తగ్గింపు జత సామాన్యమైన జీతం కలగ చేయండి సుప్రభాన్ని వందలు ప్రభావ మీరు అక్కడ అతి త్వరలో ఉంది కనుక ప్రభాన్ని అతిపరిచితంగా జీవించి నీకు లోబడి చిత్తం దయచేయండి ఎసు ప్రభానికి వందనాలను అయినా ఇంకా దీవించి మమ్మల్ని ఆశీర్వదించి ఇంకా మీ రాకడకేసు ప్రభా ఇంకా మర్మాల చేత మీరు మాతో మాట్లాడండి ప్రభా గుడ సంగతు మీరు మాతో మాట్లాడి మై పొంది మీరు ఆకడకంతా సిద్ధపరచుకోండి నేను వచ్చిన పథకం దీవించండి ఆశీర్వదించి బలపరిచి ఇంకా దీవించి లేవనంత పాడుకోండి ప్రభా మరి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం ఆయన మోదస్ బ్రదర్ ముట్టడి తాకని సూసపరచండి ఆ బిడర్ల బరిహితను మీరు కోటి వేయండి సైతరా చీకటి కుటుంబ శాంతి సంబంధించండి మన ముగ్గురు కూడా జీవించి ఆశీర్యం నుంచి రక్త ప్రసిద్ధి వాళ్ళకి మంచి జాబ్ సెటిల్మెంట్ కావాలా జీవితంలో గొప్ప అద్భుతం జరిగించి నేను ఆమెను మైమ తెచ్చుకోండి అయ్యా ముఖ్యంగా రేణిష్టంగా ఉంటాడు తాకని నైనా మంచి అస్వస్థత ఎక్కడైతే ఏసు ప్రభావ పడుతుంది అక్కడ నరం వాసింద ప్రభావ అక్కడ సంపూర్ణంగా స్వస్థత పొందిను కాక విడుదల చేయండి లేవనెత్తండి గొప్ప మహిమ పొందండి దేవ ఏసు ప్రభావం చూడండి అగ్నికాజన పెట్టండి ఏసు ప్రభానికి ఏమైందిన గుణమైన సంగతులు మర్మాల చేత మీరు మాట్లాడిని ఏసు ప్రభానికి కడేసి తెప్పర్చండి ప్రభావాలు ఎవరైతే గొప్ప వాటి కొన్ని ప్రభావ కుటుంబాల శాంతి సమాధానం నిమంతా ఇచ్చేయండి ఏసు ప్రభావాన్ని రాకడ తొంభై పదండి జ్ఞాపకం చేసుకొని రాకడికి సిద్ పరచుకోమని ఏ సుఖమం అండి మేడం జ్ఞాపకం అమెయిన్ ప్రసిద్ధ పరిశుద్ధుడ ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పర్వ కపు తండ్రి స్థుతులు స్తోత్రంలో ప్రభావ ఈ గడిచిన కాలం అంతా అయితండి కృపతో అపారమైనటువంటి ప్రేమతో నన్ను మిమ్మల్ని అందరినీ కాసి కాపాడడానికి వందనాలు ఇంతవరకు సజ్జులుగా ఉంచి రాత్రి కాల సమయంలో ప్రభావ ని బిడలతో చేరి సమయంలో భాగ్యం మీరు మాకు అనుగ్రహించడానికి వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ ఎదుగు తండ్రి ఈ రాత్రి కాల సమయంలో వాకింగ్ చేత మీరు మాతో మాట్లాడేందుకు వందనాలు ప్రభావ అవును తండ్రి కొరకు ఆకులు తప్పులు వాళ్ళు వారి తండ్రి అని చెప్పిన ప్రాభా అవును తండ్రి మేమంతా కూడా తండ్రి నీతి కొరకు అకలి తప్పులు కలిగి ఉండాలా ప్రభావ దాని కొరకే ప్రయాసపడాలా ప్రభావ ఎప్పుడైతే నా తండ్రి పాపంలుపుకొని వారు మనసు పొంది నీ నీ యొక్క రక్తంతో కడగబడతామో తండ్రి మమ్మల్ని నీతి మంత్రులుగా మారుస్తున్న దేవుడు ప్రభావ మారడమే కాదు తండ్రి అనేకులను కూడా ప్రభా మీ రాజ్యాన్ని తీసుకుని రావాలా మీ స్వార్థను ప్రకటించాలా ప్రభా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినాను ప్రభా మీరు పరిచర్య ఆపలేదు మీరు ఎంతగానో శ్రమపడ్డారు కానీ మమ్మల్ని అందరినీ పాపల నుంచి విడిపించారు ప్రాభ మీ చిత్తాన్ని మీకు మీరు ఏ ఉద్దేశం అయితే లోకంలోకి వచ్చారు ఆ ఉద్దేశం నెరవేర్చారు తండ్రి అదే రీతిగా ఆ పోస్టులు కూడా చేశారు ప్రాభ చీకట్లో ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని వెళ్ళిలోనికి తీసుకొచ్చారు ప్రభా ఎన్ని ఆటంకాలు ఉన్నాయి ఎంతమంది శోధించినను ఎంతమంది వేధించినను ప్రాభ హింసించినను ప్రభావ ఆ రోజు అంత పరిచర్ విడిచిపెట్టలేదు సత్యం వైపుగా నిలబడ్డారు సత్యం కొరకు ప్రయాసపడ్డారు తండ్రి సత్యాన్ని స్థాపించారు ప్రభా కాబట్టి తండ్రి ఆ సత్యం ఈ రోజు మా వరకు రాగలిగింది కాబట్టి తండ్రి ఆ రోజు వాళ్ళ పెద్ద ప్రయాసీగా తండ్రి ఈ రోజు మా వరకు సువార్థం తీసుకొచ్చింది ప్రభా కాబట్టి తండ్రి మేము కూడా ప్రయాస పడాలా నా తండ్రి మీ వల్లే మా పస్తుల వల్లే మాదిరిగా పెట్టుకొని నా తండ్రి మేము కూడా ప్రయాస పడాలా మేము కూడా తన అనేకులకు సత్యాన్ని ప్రకటించాలా ఎన్ని ఆటంకాలున్న తండ్రి ముందు కొనసాగాల సహాయం చేయండి నా ప్రభా మేము ఏమి చేసినాడు ప్రాభా అది వ్యర్థమే తండ్రి మా జ్ఞానంతో తెలియను మా తెలివితేదాటలతో తిను ప్రాభా మా ఆలోచనలతోనూ మా డబ్బులతో కూడా మేము చేయలేము తండ్రి అంతా వ్యర్థం ప్రాభ కేవలం మీ సహాయము మీ ఆకు నడిపింపు నా ప్రాభాన్ని జ్ఞానము తండ్రి మాకు ఉంటే తప్ప మేమేమి చేయలేం ప్రాభ తండ్రి మీరే మమ్మల్ని నడిపించండి మీ జ్ఞానంతో నింపండి మీ ఆకుతో మమ్మల్ని నింపండి నేను బాబు భయంకరంగా ఉంటే మా దినాల్లో మేము ఉంటున్నాం కూడా తండ్రి ఫ్యాషన్ గా మార్చుకొని ఆయన అదృష్టత్వం కలిగిన లోకంలో మేము ఉంటున్నాం ప్రాభ పాపలు తండ్రి పాప మీకు పోయిపోయిన లోకంలో మేము ఉంటున్నాం తండ్రి స్వార్థకు ఆటంక పరిచే దినాల్లో మేము ఉంటున్నాం తండ్రి దేవుడే లేడు అనేటువంటి పరిస్థితుల్లో మేము ఉంటున్నాం ప్రభావం తండ్రి ఈ దినాల్లో ప్రభావ పరిచర్ ఉంది ప్రభా మేము ప్రయాస పడాలా ధ్యానాన్ని అది మీరు ఉంటేనే మాకు సాధ్యం ప్రభావ కాబట్టి మీరే మళ్ళీ ఉండండి మిమ్మల్ని నడిపించండి అని ఈ భయంకరమైన పరిస్థితుల్లో స్వార్థ పని ఎలా చేయాలో ప్రభా మిమ్మల్ని నేర్పించడం మిమ్మల్ని నడిపించుకొని ప్రార్థిస్తాం ప్రభావ మా సమస్త ప్రవర్తన తండ్రి మీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాం ప్రభావ మా తలంపులు మరి మా ఆలోచనలన్నీ వ్యర్థమైన ప్రభావ నీ చిత్తం గొప్పది నీ తలంపులు నీ ఆలోచనలు ఆకాశం కంటే ఉన్నతమైన ప్రభావ అటువంటి తలం మా జీవితంలో నెరవేర్చండి మీ అధికారానికి మేము ఒప్పుకుంటున్నాం ప్రభా మా మార్గము ప్రభావ సరాలం చేయండి మమ్మల్ని మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాం ఇంతవరకు తండ్రి మీ వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చినందుకు పొందనాలి తండ్రి మా జీవితంలో ప్రభా మేమేమంత ప్రయాసపడ్డం లేదు ఏమీ లేదు ప్రభా కాబట్టి తండ్రి మీ సహాయాన్ని వేడుతున్నాం ప్రభా ఇంకనో ప్రయాసపడాలి ఇంకనూ ఎంతగానో ప్రభా అనే కొన్ని ప్రభా సత్యంలో నేను నడిపించాలి సహాయం చేయండి నన్ను మా క్షమించండి మన్నించండి నా ప్రభా నీ మీ కృపతో మమ్మల్ని బలపరుచుకొని ప్రార్థిస్తున్న తండ్రి అదే రైతు మా ప్రియులను బట్టి ప్రార్థిస్తుండగా ప్రభా మీరు సహాయం చేయండి నా ప్రభా మీ మోధస్ బ్రదర్ మీ జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబం మీ పరలోక శాంతి సమాధానం దయచేయండి అద్వైత గతుల ప్రతి అనారోగ్యం విడిపించండి ప్రభా ప్రతి అవయవాన్ని మీరు ముట్టండి తాకండి హెసు క్రీస్తు సంపూర్ణమైన స్వస్థ అతన్ని అనుభవించండి నా కుటుంబానికి కావలసిన ప్రతి అవసరం మీ మహిమేశ్వరుడు తీర్చండి ప్రాభ అతను వారి బిడ్డను కూడా మీ జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్న తండ్రి వారిని ప్రభావ మీరు స్థిరపరచండి నా ప్రభా మీరు నడిపించండి దుష్ట ఆలోచనలతో లోకంలోకి వెళ్లకుండా ప్రభా మీలోబడిపై భక్తులు గెలిజించడానికి సహాయం చేయండి అదే రైతు వరకు కాంటిన్యూ జ్ఞాపకం చేసుకుంటే ప్రభా కంటిన్యూ ముట్టండి తాకండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి నా ప్రభా ప్రతి బలహీనత నుంచి విడిపించండి నా హార్ట్లో ఏ ప్రాబ్లం ఉన్నా తండ్రి స్టిచెస్ దగ్గర ఏ పెయిన్ ఉన్నా ఏ సూప్రీస్తున్నామంలో తొలగించండి ప్రభావ తండ్రి మీరే సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని మీ నూతనాత్మతో శక్తితో బలంతో నింపండి నా ప్రభావ మీ నిలబెట్టండి గొప్పగా వాడుకోండి మీ పరిచయం దేవని సమర్థనం చేయగలిగిన దేవుడు ప్రభావ మీరు కనుకరించుకుని ప్రార్థిస్తున్నాం కుటుంబంలో మీ పనులతో శాంతి సమాధానం అనుకరించుకోండి ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ అదే రీతిగా తండ్రి స్వరాజన్ మీ జ్ఞాపకం చేసుకోనండి కూడా ప్రభా బలపరచండి నా తండ్రి నాన్న నిన్ను ప్రేమించిన ని బిడ్డలు ప్రభ నిన్ను ఆశ్రయించిన ని బిడ్డలు ప్రభావ నువ్వు దాచించిన మేలు ఎంతో శ్రేష్టమని వాక్యం సలు తండ్రి కాబట్టి ప్రభ మీరు దాచించిన మేలు అనుగ్రహించండి ప్రభ తండ్రి మంచి ఉద్యోగాన్ని దయచేయండి నా ప్రభ నేనే స్థిరపరచండి మీ సాక్షిని నిలబెట్టండి మీ పరిచయలో బహుబలంగా వాడుకోనుమని ప్రార్థిస్తున్నాను ప్రభా కుటుంబంలో మీ పనులకు శాంతి సమాధానాన్ని దయచేయండి నా ప్రభా మీరు నేను మీ సాక్షిగా మీ నామే కారణంగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి అదేవిధంగా రామచంద్ర బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభ నా తండ్రి బ్రదర్ను జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభా ప్రతి క్యాన్సర్ కలం తండ్రి ంట్లో నుంచి తేసు క్రీస్తు నామంలో తొలగించి ముందు రాదేపడుతున్న ప్రభావ సహాయం చేయండి నేను క్యాన్సర్ నుంచి తరగా స్వస్థపడడానికి సహాయం చేయండి నాన్న ప్రభా ట్రీట్మెంట్ లో మీరు తోడుగా ఉండండి నాన్న ప్రభావ ప్రతి కావాల్సిన ప్రతి అవసరత నాకర్ను తీర్చండి కుటుంబానికి కావాల్సిన ఆదరణ దయచేయండి మీరు పర్లక శాంతి సమాధానం నన్ను గ్రహించి ప్రార్థిస్తున్నాం ప్రభావ మీరే తండ్రి గొప్ప కార్యాలు ప్రభావ ప్రతి ఒక్కరి జీవితాలు జరిగించి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి అదే రీతి రాత్రికాల సమయంలో ప్రేర్లో పాల్గొన ప్రతి ప్రదర్శన సృష్టిస్తున్న మీరు జ్ఞాపకం చేసుకోరండి ఎవరు కుటుంబాల్లో మీ సమాధానం నన్ను ప్రతి ఒక్కరిని ప్రభావ మీకు సాక్షులుగా మీ నామానికి భయంకరంగా నిలబెట్టండి తండ్రి ఓకే తండ్రి ఆయన భయంకరమైన దినాల్లో మేము ఉంటున్నాం ప్రభావ మా రక్షణ మేము కాపాడుకోవాలా తండ్రి నన్ను అనేకుని ప్రభరక్షణ నడిపించాలా ఈ పిలుపు నేను మీరు ఆకర్ సిద్ధపడాలా మేము కూడా తండ్రి సిద్ధపరచాలా తండ్రి మా పిలుపును మేము నిశ్చయం చేసుకోవాలా ప్రభ కనికరించమని జ్ఞానం దయచేసి నడిపించమని ఈ ఆత్మతో నింపి వాడుకుమని సమస్త మహిమా ఘనత ప్రభావం మీకే చెల్లించుకుంటూ మీకే కృతజ్ఞత చెల్లించుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆమె మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో కూడి ఉన్న మన అందరికీ అలాగే మన కుటుంబ సభ్యులకి బంధువులకి రక్త సంబంధులందరికీ అలాగే ఆరాధనలో రాని వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి ప్రతి ఒక్కరికి సదాకాలము తోడైండి నడిపించును గాక ఆమె ప్రైజ్ లార్డ్ బ్రదర్ అందరికి ెజరా ప్రైస్టర్